సదా శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా భద్రం కన్మేభిశ్రుణాదేవాద్రం పశ్యే మ్యద్రాహ స్థలైరంగైస్తువాహిత్యదాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోనేమి స్వస్తినో బృహస్పతద్ధ శాంతి శాంతిశాంతి ఆదావంతే చెయస్ వర్తమాతై సదృశా అవితథా అవిత ఇవక్షిత ఒక అద్భుతమైన సూత్రము యూనివర్సల్ లా విశ్వజనీనమైన మొత్తం సర్వ మొత్తం జగత్తుగంతకీ వర్తించేటువంటి ఒక నియమం ఇదేమంటే ఆదావంతే చేయం నాస్తి వర్తమానైతే తత్వథ ఆదియందు లేదు అంతమునందు లేదు వర్తమానంలో ఉందని అనిపిస్తుంది ఉందని ఉంది అనుకుంటారు జనం వర్తమానంలో ఉంది ఆదియందు అంతమునందు లేకున్నా వర్తమానంలో ఉంది అని అనుకుంటా మధ్యలో ఉంది అని అలా ఉంది అని అనుకున్న అనుకోవడం అది అజ్ఞానం చేత అలా అనుకోవడమే కానీ వర్తమానంలో కూడా అది లేదు అదే చెయ్య నాస్తి వర్తమానే చెత్త కథ అంచేతనే ఈ కర్మకాండలో కూడా ఈ లక్షణం కొంచెం కనపడుతుంది ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు గణేష పూజ ఉందనుకోండి ముఖ్యంగా గణేష పూజలో ఈ లక్షణం మనకు కనపడుతుంది మిగతా వాటిల్లో ఇది కనపడదు అంటే అప్పటికే కొంచెం యవల యూషన్లో మార్పులు వచ్చాయని అనుకోవాల్సి ఉంటుంది గణేషుణ్ణి ఎలా పూజిస్తారంటే ఒక మట్టి తీసుకొస్తారు స్వచ్ఛమైన స్థానం నుంచి మట్టి తీసుకొస్తారు నలుగురు నడిచి చోటు నుంచి కాకుండా కాలవో చెరువో స్వచ్ఛమైన చోటుకు వెళ్ళి మట్టి తీసుకొస్తారు ఆ మట్టితోటి గణేషుణ్ణి తయారు చేస్తారు ఓ బొమ్మ ఆ బొమ్మ కూడా అంత పెర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు ఏదో చిన్న తొండం రెండు కళ్ళు కళ్ళు బోర్జా రెండు కాళ్ళు తలకాయ ఇంత మాత్రం ఉంటే సరిపడదు ఊరికే పెర్ఫెక్ట్గా రవివర్మ బీసిన చిత్రంలాగా ఉండక్కర్లా సో అంత అందులో ఈ మధ్యకాలంలో త్రీ డి హై డెఫినేషన్ పిక్చర్స్ అన్నీ వస్తున్నాయి అలా అక్కర్లా ఇప్పుడు ఉదాహరణకి మన ప్రాచీన గాథల్ని మహాభారతం రామాయణం ఈ కథలన్నీ కూడా అమర చిత్రకథా రూపంగా రానే వచ్చాయి కదా అయితే అమర చిత్రకథ పుస్తకాల్లో టూ డైమెన్షనల్ ఫిగర్స్ ఉంటాయి ఈ మధ్యన అమెరికాలో దీపక్ చోప్రా అని ఒక ఆయన ఉన్నాడు మీలో ఎవడైనా ఈ దీపక్ చోప్రా కొడుకు ఒక కొత్త సంస్థ స్థాపించి ఈ అమర చిత్రకథ పుస్తకాలన్నీ తీసుకుని వాటినే త్రీ డైమెన్షనల్ దాంట్లో వేస్తారు హై డెఫినిషన్ సో భీముడిని వేసాడంటే ఆ భీముడు గద అదంతా ఎలా ఉంటుందంటే అది హై డెఫినేషన్ టీవీ ఎప్పుడైనా మీరు చూసారా మామూలు టీవీకి హై డెఫినేషన్ టీవీకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది మళ్ళీ అవే సేమ్ స్టోరీస్ హై డెఫినేషన్లో వస్తాయన్నమాట సో ఆ రకంగా అంతలా అక్కర్లా గణేషుడంటే అంత రంగులో విగీసేసి రంగులు వేసేసి అలా మెరిసిపోతో అలంకారాలు పెట్టేసి అలాగే ఉండేవి కాదు పూర్వం ఇవన్నీ ఈ మధ్యకాలంలో వచ్చాయి కరోనా ఎలా ఉండేదంటే మట్టి ముద్ద ఓ చిన్న ఉడెన్న ప్లా ఉడెన్న మోల్డ్ ఉండేది మట్టి ముద్ద చేతిలో ఇలా తీసుకుని ఇలా కొట్టి ఇలా తీస్తే ఏదో సంక్షేప్ అది ఒకప్పుడు ఆ మోల్డ్ సరిగ్గా లేదనుకోండి ఏ అయ్యా సరిగ్గా ఏమిటంటే ఏదే ఉంది లేరా తొండం ఉంది కదా సరఫరా తొండం ఉంది కళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి పొట్ట ఉంది ఇంకేం కావాలి అదే గణేష్ అని పెట్టేసి ఆ గణేష్ణ్ణి ఆవాహనం చేస్తారు అవాహనం చేసి పూజ చేసేసిన తర్వాత ఆ గణేషుణ్ణి తీసుకెళ్ళి విసర్జనం చేసేస్తారు ఆదా వంతే చేస్తి వర్తమానే చెప్పత అన్నట్టుగా అంటే ఏంటి అధ్యారోపణం చేస్తాము కేవలము పూజ చేయటం కోసం అక్కడ గణేషుణ్ణి ఆవాహనం చేశాం పూజ అయిపోగానే మళ్ళీ విసర్జనం చేసేసాం అంటే దాని అభిప్రాయం ఏమిటి పరమేశ్వరుడే గణేశ్వరుడు పరమేశ్వరుడే మామూలు పరమేశ్వరులు ఇద్దరు పరమేశ్వరులు ఉన్నారు వాళ్ళలో ఒక ఆయన కొడుకు ఈయన అలా మొదలుపెట్టద్దు అలా అది అది అది పద్ధతి వేరు ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు గణేశ్వ గణేష పరమేశ్వరుడే సకల జగత్తు గణముల రూపంగా ఉంటుంది ఆ గణాలన్నిటికే ఆయన అధిపతి ఆ పరమేశ్వరుణ్ణి ఈ రూపము యథార్థంగా ఆయనకు ఉందనే అలాగో తండవడు పెట్టు కూర్చున్నాడని కాదు అందుకే ఉపాసన కోసం ఆ ఆ రూపాన్ని అవాహన చేస్తాము ఉపాసన అయిపోయిన వెంటనే ఆ రూపాన్ని విసర్జన చేసేస్తాం అక్కడ రూపము సత్యం అనే పాయింట్ కాదు సత్యం ఏమిటంటే ఈశ్వరుణ్ణి ఉపాసన చేయటమే సత్యం అంతేగాని ఆ ఉపాసనకు ఉపయోగించినటువంటి రూపం ఏదైతే కలదో అది సత్యం అని చెప్పేసి దానికి గీసేసి దాన్నేమో ఏదోదో చేసేసి హడావడి చేసేమని కాదు ఆ రూపము విసర్జన ఎందుకు చేసేయటం అది అది ఆదావంతేజీ అన్నాస్తే అది యథార్థం కాదని మనకు తెలుసు గనుకనే అధ్యారోపం మటుకు ఎందుకంటే అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే ఎందుకంటే మనస్సు యొక్క చలనాన్ని ఒక అరికట్టి దానికొక దిశని నిర్దేశించటం కోసం ఆ అధ్యారోపం చేసుకుంటాం ఈశ్వరు సో ఆ వాక్యం ఒకటి ఎలాగంటే ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అదే రూపం నచాకార నాయుధాన్ని నచాస్పదం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఈ అక్కడి నుంచి వచ్చిన శ్లోకం నాకు గుర్తులేదు సోర్స్ గుర్తులేదు కదా చాలా గొప్ప శ్లోకం ఈశ్వరుడికి ఒక రూపము ఆయుధాలు ఇలాగంటివన్నీ యథార్ లొకేషను ఒక ఒక ధామం ఆయన అక్కడ ఉంటాడని ఇలాగే యథార్థంగా అలాగనుకోకుండా ఉపాసన కొరకు ఉపాసకుల యొక్క కార్యము అంటే ఉపాసనే ఉపాసకులు చేసే కార్యం మనస్సును ఈశ్వర ఆకారం చేయాలి చేయాలంటే మనస్సుని విలీనం చేస్తే నిర్గుణ పరబ్రహ్మలో విలీనం విలీనం చేయటం చేత కాకపోతే దానికి ఒక పని పురమాయించాలి అనుకుంటే లౌకిక విషయాల మీద మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తూ కూర్చోవడం కంటే చక్కగా ఒక ఈశ్వర రూపాన్ని ఒకదాన్ని భావన చేసి ఇది ఈశ్వరుడు అనే మనస్సు రూపం పట్టుకుంటుంది అందుకో అది పట్టుకోగలుగుతుంది ఒక ఆలంబనం ఉంటుంది అందుకోసం రూపానికి ఇస్తారు అంతేకాని యథార్థంగా ఈశ్వరుడు అదే రూపంలో అక్కడెక్కడో కూర్చొని ఉంటాడు అని మాత్రం మీరు అనుకోండి కాబట్టి అదావంతేజ్ నాస్తి అనే ప్రిన్సిపులు మీకు కర్మకాండలో ఒక్క పిసరంతా ఒక చిన్న స్థానంలో కనపడుతుంది సో అధ్యా రూపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచీయతే నిష్ప్రపంచం బ్రహ్మ పరబ్రహ్మ అది నిష్ దా పరబ్రహ్మందు వెరైటీ ఏ ఉండదు నిష్ప్రపంచం వెరైటీ ఇప్పుడు మీరు రూపము అంటే వెరైటీ వచ్చింది చూడండి రంగు రూపము శబ్దము ఇలాంటివన్నీ వెరైటీలు వచ్చాయి ఆ వెరైటీ ఆ వైవిధ్యము ఏమీ ఉండదు పరమేశ్వరు సో వైవిధ్యం లేని పరమేశ్వరుని ఎందు నిర్గుణ పరబ్రహ్మయందు దేశకాల వస్తు పరిచ్ఛేదరహిత నిర్గుణ నిష్కల నిరంజన పరబ్రహ్మయందు మీరు వీటిని ఆరోపిస్తారు యథోచితంగా సందర్భానుసారంగా ఆరోపిస్తారు సో అధ్యారోపణ చేస్తారు అధ్యారోపణ చేసిన దాన్ని అపవాదం కూడా చేసేయాలి ఆ సందర్భాని కోసం సుప్రీం చేసి సందర్భం అయిపోయిన వెంటనే అపవాదం కూడా చేసేయాలి అంచేతనే విఘ్నేశ్వరుడిని విసర్జించేస్తారు ఈ విషయం చాలామంది గమనించారు మీరు గమని ఇది చాలా వేదాంతపరమైనటువంటి అవగాహన విఘ్నేశ్వరుడికి ఒక్కడికే ఉంది విసర్జన ఈ ప్రిన్సిపుల్ని దుర్గాదేవి కూడా కలకత్తాలో పెట్టి అసలు చాలా గొప్ప ప్రిన్సిపుల్ పార్థివలింగ పూజ అని కూడా అలాగే చేస్తారు సహస్ర శివలింగ పూజ అలాగా పార్థివలింగ పూజ ఆ మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో శివలింగాలు ఇలా జన జన్మ ఉండ్రకాయలాగా ఓ వెయ్యో చేసి అలా వరుసగా పెట్టి ఏదో అలంకారంగా చేసి వాటికే పూజ అభిషేకాలు అన్నీ వాటికే చేస్తారు అభిషేకం చేసేప్పుడు కొంచెం కాషస్గా చేయాలి ఎక్కువ నీళ్లు పోస్తే ఆ మట్టి కరిగిలేకపోతుంది అంచేది కాషస్గా ఏదో చేసి అంతా అయిపోయిన తర్వాత ఈ మట్టి తీసుకెళ్లి మళ్ళీ ఏ చీరలోనో కలిపేస్తక్క వస్తాం ఇలాగంటిది ఉంది దాని అభిప్రాయం ఏంటంటే శివుడు అంటే అలింగాకారంగా ఉంటాడనే ఒకే ఉపాసన కోసం పెట్టాను తప్పిస్తే అది యథార్థంగా అది తీసుకోవద్దు అని అలాగే భస్మం పెట్టుకుంటారు సన్యాసులు ఈ భస్మం పెట్టుకోవడం ఎందుకు అంటే సన్యాసులు పెట్టుకుంటారు సన్యాసులు పెట్టి గృహస్థులు పెట్టుకుంటారు అల్టిమేట్గా అన్ని రూపములు భస్మాంతమవుతాయి భస్మ రూపము యొక్క వినాశ రూపము యొక్క అనిచ్యత్వానికి సూచకం బూడిదంటే ఏంటండి ఏదైనా ఒక రూపం ఉందనుకోండి ఆ రూపాన్ని మీరు చెడగొట్టేస్తే ఏమొస్తుంది బూడిది రూపాన్ని కాల్చేసేయాలి ఇప్పుడు ఏదైనా అంత ఆకరిక లోహాలు కూడా వాటిని ఆక్సిజన్లో వేడి చేసి బాగా వేడి చేస్తే ఆక్సైడ్స్ అయిపోతే పౌడర్ కింద బూడి దిగింద సిల్వర్ తీసుకుని హై టెంపరేచర్లో ఆక్సిడైజ్ చేసి పారేస్తే సిల్వర్ ఆక్సైడ్ చేసేస్తే బూడి దిగింది ఉంటుంది లెడ్ ఆక్సైడ్ కూడా బూడిది అన్ని ఆక్సైడ్స్ పాదర్స్ హెచ్జీఓ ఎర్క్యూరిక్ ఆక్సైడ్ కూడా కలర్డ్ డస్ట్ కింద ఉంటుంది అలాగే ప్రతి రూపము మానవ దేహం కూడా రూపమే కదా ఈ రూపం కూడా డస్ట్ అయిపోతుంది ఎవ్రీథింగ్ అండ్స్ ఇన్ డస్ట్ అయితే ఈ రూపాలన్నీ ఆదవ్ అంతే అస్తి వర్తమాన రూపము యొక్క అనిత్యత్వాన్ని చక్కగా స్పష్టం చేయడం కోసం భస్మాన్ని ధరిస్తారు కాబట్టి రూపం కూడా అది అనిత్యము అని మనం తెలుసుకోవాలి అది వర్తమానంలో యథార్థంగా ఉంది అనుకోకూడదు ఎందుకంటే మీరు భగవద్గీతలో చదివారు నా నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతహ ఉంది అంటే ఇక లేదు అవ్వకూడదు ఎందుకంటే ఉంది ఆపోజిట్ లేదు ఉంది ఉందిగానే ఉంటుంది కానీ లేదా తూర్పు పడమరు అయిపోతుందా అవదు తూర్పు పడమరు ఎందుకు అవుతుంది అవదు తూర్పు అవదు ప్లస్ మైనస్ అవుతుందా అవదు మైనస్ ప్లస్ కాదు అలాగే ఉంది లేదవదు లేదు ఉంది అవదు ఉందంటే ఉంది ఉంది ఉంది ఉంది లేదు అంటే లేదు లేదు లేదు లేదు అంతేగాని ఉంది ఉంది ఉంది లేదు లేదు లేదు లేదు ఉంది ఇలాగా జంపులు ఉండవు ఆశతో విద్యదే భావ కాబట్టి టు బిగిన్ విత్ లేదు ఆఫ్టర్ సమ్ టైమ్ లేదు మధ్యలో ఉంది అంటే అరే లేదు లేదు అంటూ మళ్ళీ ఉంది ఎలా అయింది లేదు ఉంది ఎలా అవుతుంది అవదు కాబట్టి వర్తమానంలో కూడా లేదు మరి కనబడుతోందని అదే మరి సమస్య కనబడుతోంది కాబట్టే ఉందని మీరు అంటారు కనబడుతోంది కాబట్టే లేదని నేను అంటాను సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు ఇంకా అది మీరు చూపిస్తారంటే ఉదయం చూపిస్తానంటే కనపడుతుందిలే అంచేతనే లేదు కనబడుతుంది కాబట్టే లేదు ఇక్కడ కూర్చుంటే కనబడుతుంది ఉదయాస్తమయాలు నార్త్ పోల్కో సౌత్ పోల్కో వెళ్ళారనుకోండి ఉదయాస్తమయాలు కనపడం మిడ్ నైట్ సాంగ్ 6 మంత్స్ చీకటే ఉంటుంది సిక్స్ మంత్స్ పోగలే ఉంటుంది మిడ్ నైట్ అది మిడ్ నైట్ సన్న ఎత్తిమే ఉదయం ఉండదు అస్తమయ ఉండదు కాబట్టి కనబడుతోంది కాబట్టి ఉంది అంటే ఇంకొకటి కనపడుతుంది కనుక అదావంతే చే నాస్తి వర్తమానే చెత్తథ అదేవిధంగా ఆత్మస్వరూపమునందు దుఃఖం ఉంది దుఃఖము ఆత్మస్వరూపానికి చెందిందా కదా అంటే చూడు దుఃఖానికి ఆద్యంతాలు ఉన్నాయా లేవా ఉన్నాయి ఆద్యంతాలు ఉన్నాయి దుఃఖం బిగిన్ అవుతుంది ఎండ్ అవుతుంది మధ్యలో ఉందని వీడు అనుకుంటాడు మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది అంచేతనే ఈ దుఃఖం ఉన్నది చూసారా అది ఎలా ఉంటుందంటే మీరు దుఃఖం బిగిన్ అవుతుంది ఇప్పుడు నేను ఏదో పారేసుకున్నాను ఏదో విలువైన వస్తువు పారేసుకున్నాను పారేసుకున్నాను ఆ సంగతి గుర్తించగానే ఏదో లాస్ సెన్స్ ఆఫ్ లాస్ ఒక సూక్ష్మ రూపంగా ఒక దుఃఖం ఉంటుంది దుఃఖం అంటే కళ్ళబడి నీళ్ళు కాదు సూక్ష్మ రూపంగా ఒక ఫీలింగ్ సెన్స్ ఆఫ్ లాస్ పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అది అలా అప్పుడు అది అది ఎప్పుడుంది పోయింది అని గుర్తించినప్పుడు ప్రారంభమైంది అంతకుముందు లేదు ప్రారంభమైంది ఈ ప్రారంభమవుతూ పోయిందని అనుకుంటూ అనుకుంటూ ఈ లోపల క్లాస్ టైం ఉంది పుస్తకం తీసుకొచ్చి కూర్చున్నాను ఏమవుతుందా ఫీలింగ్ పోయింది ఏమన్నా మళ్ళీ క్లాస్ అయిపోయి రూమ్లో కూర్చొని ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తొస్తుంది గుర్తొస్తే మళ్ళీ వస్తుంది అంటే అర్థం ఏంటండి దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుందంటే అది వచ్చిపోతూ ఉంటుంది వచ్చినప్పుడు ఉందని పోయినప్పుడు లేదని అలాగేదో పిచ్చిగా మనం క్యాల్కులేషన్ పెట్టుకుంటాం అది ఉందని మీరు అనుకున్నప్పుడు కూడా లేదు మరి ఉందని అనుకున్నప్పుడు లేదు అంటే మరి ఉన్నట్టు అనుభవానికి వస్తుంది కదా అది ఉందని అనుకోబట్టే ఉన్నట్టు అనుభవానికి వస్తుంది మీరు వివేకాన్ని ప్రదర్శించి ఏమిటిది ఇంత అరనివషం కలకం లేదు ఇప్పుడు వచ్చి కూర్చుంది ఈ దుఃఖము ఇలా ఎందుకైంది ఈ దుఃఖం యథార్థమేనా అనే దాన్ని ఆ దుఃఖాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని మనస్సుని దుఃఖంతో నిండిన మనస్సుని పరిశీలన పెడితే అసలు ఏమిటి దుఃఖం ఐదు నిమిషాల క్రితం లేని దుఃఖం ఇప్పుడు ఈ హఠాత్తుగా వచ్చి నా హృదయాన్ని ఇలా పీడించుకోండి ఎందుకు అసలు ఈ పీడకు అర్థం దాన్ని ఇలాగా మీరు దాన్ని పరిశీలనకు పెట్టారనుకోండి పోతుంది ఉండదు పోతుందంటే వెంటనే చేత్తో తీసి అవతల పారేసినట్టు పోవడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దుఃఖిస్తూ బతకడానికి అలవాటు పడి ఉంటాం మనం అయిన వాటికి కాని వాటికి దుఃఖిస్తూ బతకడానికి అలవాటు పడి ఉంటాం ఆ అలవాటు ప్రకారం ఉంటుంది తప్ప యథార్థంగా ఉండదు చీకట్లో కూర్చోవడానికి అలవాటు పడ్డవాడు ఒక్కసారిగా చే వెలుతుల్లోకి రమ్మంటే వాడికి కష్టం అవుతుంది అలాగే మనం బెంగతోటి దుఃఖంతో ఏదో ఒకదానికి దుఃఖిస్తూ బతకడం అలవాటు పెళ్లి కాకముందు పెళ్లి కాలేదని దుఃఖం పెళ్ళి తర్వాత పెళ్ళైనా అల్లుడు సరిగ్గా చెప్పిన వాడు దుఃఖం లేకపోతే పిల్లాడు కలగలేదని దుఃఖం పిల్లాడు కలిగిన తర్వాత వాడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అంటే ఏదో లోపం ఉందని దుఃఖం వాడు ఇంకా బోర్లా దుఃఖం తీరా బోర్లా పడ్డాక నడవలేదని దుఃఖం తీరా నడిచిన తర్వాత పరిగెత్తలేదని దుఃఖం ఎలా పరిగెడుతుంటే వాడు ఇంకా చదువు రాలేదని దుఃఖం చదువు వస్తే ఇంకా పెద్ద చదువు రాలేదని దుఃఖం పెద్ద చదువు వస్తే ఉద్యోగం రాలేదని దుఃఖం ఉద్యోగం వస్తే ఇంకా పెద్ద ఉద్యోగం రాలేదని దుఃఖం ఏదో దుఃఖానికి అలవాటుకోదండి వీడు అందుకోసం వీడికి దుఃఖం ఉంది తప్ప అసలు ఈ దుఃఖం ఏమిటి అని ప్రశ్న వేసుకుని సాక్షి చూస్తే ఆ క్షణంలోనే పోయిందది ఆదా వంతేజయం నాస్తి వర్తమానేత దుఃఖానికి అలవాటు పడి దుఃఖం సత్యం అనే భ్రమలో ఉండడం చేత దుఃఖం భయం కూడా అంతే భయం కూడా అంతే అలా భయపడుతూ ఉంటాడు ఏమిటిరా భయపడుతున్నాం అంటే భయం వేస్తామని అంటాడు దేనికిరా భయం అంటే ఏదో చెప్తాడు కారణం అది భయపడాల్సిన విషయం కాదురాయన ఇంట్లో వాళ్ళు ఎవరు భయపడరు వాడు ఒక్కడే భయపడుతూ ఉంటాడు దాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరు భయపడరు వాడు ఒక్కడే భయపడుతూ ఉంటాడు అంటే ఆ భయం యథార్థం ఉంటుందా కాదంటారా వాడు కూడా నిరంతరంగా భయపడ్డాం ఓసారి భయపడతాడు ఇంకోసారి భయం ఉండదు కాబట్టి ఆత్మస్వరూపమునందు లేని దుఃఖాన్ని అలాగే బయట నుంచి వచ్చిపోయే సుఖాన్ని వచ్చిపోయే సుఖదు ఆరోపించి వీడు నేను సుఖిని దుఃఖిని అనుకోవడం తప్పిస్తే వాస్తవంగా లేవు అలాగే పుణ్యపాపాలు కూడా అంటాయి ఈ మాట మీకు వెళ్ళి ఎక్కడైనా వాళ్ళు పుణ్య పుణ్యస్నానాలు చేస్తుంటే అక్కడ చెప్పకండి కానీ ఎందుకంటే వాళ్ళు పుణ్యాన్ని నాకు వస్తుందని వాళ్ళు స్నానం చేసుకుంటే ఈ మాట పట్టుకుని అక్కడికి వెళ్తే మొత్తం అంత రంగాన్ని జడగొట్టిన అవుతాడు అలా చెప్పకూడదు ఆ పాఠంలోనే చెప్పాలి ఒక పాఠం దోవకోవడానికి వచ్చిన వాడికే చెప్పాలి కాబట్టి అయితే నా బుద్ధి భేదం జనజేత్ అజ్ఞానం కర్మసంగిత నేను పుష్కర స్నానానికి వెళ్ళా ఎక్కడికి నిజామాబాద్ దగ్గరికి వెళ్ళా వెళ్తే నాకు అర్పించింది ఈ తిరిగి ఆత్మస్వరూపానికి అపవిత్రతను తెలియ ఆత్మ నిత్యశుద్ధం కదా ఈ స్నానం వల్ల మనం దేన్ని పవిత్రం చేయాలని అనుకుంటున్నాము దేహాన్ని పవిత్రం చేయడం దేహాన్ని స్నానం వల్ల పవిత్రం చేయాలంటే అక్కడ హైదరాబాద్లో బాత్రూంలోనే చేయొచ్చు సబ్బు పెట్టి ఈ మురికి నీటిలో ఇల్లు చేయడం మనస్సుకి పవిత్రత చేయాలనుకుంటున్నాం మనస్సుకి పవిత్రత అవుతుందా అది అసలు మనస్సు నేను కానే కాదు కదా మనస్సుకి పవిత్రత ఏమిటి మనస్సు పవిత్రమో అపవిత్రమో కూడా శుద్ధమైన ఆలోచన వస్తే శుద్ధి అశుద్ధ శుద్ధం కాని ఆలోచన వస్తే అశుద్ధి పోవా మనస్సు నేను కానే కాదు దీనికి ఏమిటి పవిత్రత దేనికి పవిత్రత అని అనిపించింది ఆత్మనిష్టలో ఉండాల్సిన నాకు ఈ పవిత్ర స్నానం ఈ పుణ్యస్నానం దేనికోసం కానీ వద్దు మాట్లాడద్దు వెళ్ళి ముక్కు మూసుకొని వెళ్ళి స్నానం చేసి అందరినీ ఆశీర్వదించి ఎలాంగ్ వృద్ధిలో కాబట్టి ఆత్మయందు పుణ్యపాపములు కూడా వాస్తవంగా ఉండవు అవి అధ్యారూపంగా కాబట్టి ఆదావంతేచ ఏ నాస్తి వర్తమానేచ నిన్న ఒక చర్చ ఒకటి మొదలుపెట్టాను చాలా ప్రధానమైన చర్చని నా అభిప్రాయం నేను అనుకుంటే ఏమైనా మీరు అనుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు చీరలు అమ్మేవాడు ఇంత అందమైన చీరలే కానీ ఇంకొకటి లేదని వాడు అనుక్కుంటే ఉపయోగండి కొన్ని వాళ్ళు అనుకోవాలి కదా ఇది అందమైన చీరని కొన్ని వాళ్ళు అనుకుంటే వాడు అనుక్కుంటే సరిపడదు కొనేవాళ్ళు కూడా అనుకోవాలి సో ఆ చర్చ ఏంటంటే సాధారణంగా ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న చాలామంది అడుగుతారు ఏమంటే జాగ్రత్త స్వప్నము ఒకటే సర్వసమత్వాన్ని మీరు చెప్పేశారు స్వప్న జాగ్రత్త స్థానే ఏకమాహుర్ మనీషిణ ఒకటే అని మీరు అనేశారు కదా ఒకటే అలా అవుతాయి తేడా ఉంది కదా అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు సో అంచేతనే నేను నిన్న మీకు ఆ స్ట్రక్చర్ చెప్పాను ఇంకొకసారి గుర్తు చేసుకున్నాను జాగ్ర జాగ్రత్త అవస్థ విశ్వ తర్వాత స్థూ స్థూలభుక్ బహిష్ప్రజ్ఞ స్థూలభుక ఓకే మీరు విశ్వ బహిష్ప్రజ్ఞ గుర్తుపెట్టుకోండి స్వప్నావస్థకు వస్తే తైజస అంతః ప్రజ్ఞ ఇది తేడా జాగ్రత్తకి స్వప్నానికి అదే తేడా కదా కాబట్టి మీరు ఏ అంశంలో జాగ్రత్త స్వప్నం ఒకటేళ్ళవుతాయండి తేడా అంటే ఆ అంశంలో ఆ తేడాన్ని మీరు పట్టించాలి ఆ అంశం నుంచి తేడా నిగ్గు తేలాలి జాగ్రత్తలో బహిష్ప్రజ్ఞ స్వప్నంలో అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ అంటే ఏమిటి బాహ్య విషయము ఇంద్రియము మనస్సు కలిసి అనుభవం కలిగితే బహిష్ప్రజ్ఞ బాహ్య విషయం ఉండదు ఇంద్రియం ఉండదు కేవలం మనస్సును బట్టే అనుభవం కలిగితే అంతఃప్రజ్ఞ ఏమండి ఇంతవరకు అర్థమైందా ఇప్పుడు ఘటాన్ని చూసి కంటితో ఘటాన్ని చూసి ఘటజ్ఞానం కలిగితే దాన్ని ఏమంటారు ఆ ఘట జ్ఞానాన్ని ఏమంటారు బహిష్ప్రజ్ఞ అంటారు కళ్ళు మూసుకునే ఘటన లేదేలేదు వీడు కలగన్నాడండి కలగన్నాడండి కళలో ఘటాన్ని చూశాడు ఘటజ్ఞానం కలిగింది కదా ఆ ఘటజ్ఞానం బహిష్ప్రజ్ఞంతరా అంతఃప్రజ్ఞతరా అంతర్జు మనం అంతవరకు స్పష్టమైంది కదా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగు నిన్న చర్చ మొదలుపెట్టాను కళ్ళు మూసుకుని ఘటాన్ని భావన చేశాను ఘట స్మృతి తెచ్చుకున్నాను అంటే ఘటజ్ఞానమే కదా అది ఈ ఘటజ్ఞానము బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అంతః బహిష్ప్రజ్ఞ కాదుగా ఏది ఘటమైంది లేదుగా అంతఃప్రజ్ఞ అంటే జాగ్రత్త అవస్థలో ఎదుర్కొన్నా ఉన్న ఘటాన్ని చూస్తే బహిష్ప్రజ్ఞ అయింది కళ్ళు మూసుకునే ఘటాన్ని భావన చేస్తే అంతఃప్రజ్ఞ అయింది ఎంత చక్కటి రూల్ మీరు పట్టుకున్నారు కరెక్ట్గా ఈ రూల్ తెలిసింది కదండి సూత్రం బైనామీలు తీరం సూత్రం లేదు ఇప్పుడు దీన్ని అప్లికేషన్స్ చూడాలి నిన్ను చూడటం మొదలుపెట్టాము దీని అప్లికేషన్ ఏమిటంటే నేను కళ్ళు మూసుకుని నేను ఇలాగా దీన్నే డే డ్రీమింగ్ అంటారు ఒకటి కళలో వాళ్ళు మూసుకుని నేనే హై స్కూల్లో చదువుకున్నాను తర్వాత కాలేజీలో చదివాను కాలేజీలో ఎవరో అమ్మాయిని చూశాను ఇది చేశాను అది చేశాను ఏదో ఉంటాయి ఎవడి ఎవడి మెమరీస్ పడుకుంటాయి కదిపితే బయటికి చెప్పడు కానీ వాడి హృదయంలో పుట్టలు పుట్టలుగా ఉంటాయి మానవ స్వభావం అటువంటిది సో తర్వాత పెళ్ళి అయింది ఇలా అయింది అలా అయింది వీడియో చెప్పిన బాట విన్నాడు కాదు వీడు ఇలా చేశాడు అలా చేసాడు ఏదో అనుకుంటున్నాడు ఇదంతా జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవమే చూండి కానీ నేను మనవ చేసేది ఏమిటంటే జాగ్రత్త అవస్థలో కలిగింది కాబట్టి దీన్ని బహిష్ప్రజ్ఞ అందామా లేకపోతే మీరు వివేకాన్ని ఉపయోగించి దీన్ని అంతఃప్రజ్ఞ కాటగిరిలో వేస్తారా అంతఃప్రజ్ఞ కాటగిరిలో వేయాలి చూడండి వీడేమో జాతకుడి దగ్గర కూర్చొని ఉన్నాడు జాతకుడి దగ్గర జాతకుడు అంటే జ్యోతిషం చెప్పి ఆయన దగ్గర తర్వాత మొన్న చిలక జ్యోతిషం ఆయన టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు చిలక జ్యోతిషం ఆయన ఆ చిలకని చూపించాడు ఆ చిలక ఉంది ఈ చిలక అది రామచిలకని సీతాదేవి పెంచిందండి దాని సీతా చిలక రామచిలక అని ఆ రకంగా పేరు వచ్చింది మిగతా ఒక దైవీ అంశం ఉన్నది అని అతను చాలా చాలా అసందర్భంగా చెప్పిందాన్ని నేను కొంచెం నేను మరి అలా చెప్పలేను కదా ఆ చెప్పిన నేను చెప్పడం దగ్గర వచ్చాడు కొంచెం తర్కశాస్త్రం అవి చదువుకున్న వాళ్ళం కనుక దాని పద్ధతిలో చెప్తున్నాను సో ఆ చిలక చెప్పింది సత్యం అవుతుంది శాస్త్రంలో కూడా చిలక శాస్త్రం ఉంది సీతాదేవి చిలక జోషిని చెప్పించుకుంది రాముడితో పెళ్ళవుతుంది ఆవుదా అనే డౌట్ వచ్చినప్పుడు ఆవిడికి పెద్ద డౌట్ వస్తే చిలక జోషిని ఇలాగేదో చెప్తున్నాడు సో మాకేమో మాకు మరే పని చేత కాదు మేము మరే పని చేయము ఇది నేను మా తాత తోత నుంచి వస్తుంది నేను ఇదే పని నాకు నేను దీని మీదనే నా జీవితాధారము అని ఏమంటాడంటే ప్రభుత్వం వాళ్ళు మాకు ఉచిత గృహాలని నిర్మాణం రాజీవ గృహ కల్ప కింద ఇస్తే మేము చాలా సంతోషిస్తాం అని అంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చూడండి నాకు అప్పుడు కూడా అనిపిస్తుంది నేను మాత్రం ఎందుకు ఏమి ఏమి తీసిపోయానంటే నాకు కూడా రాజీవ గృహ కల్పలో వాళ్ళు కూడా నాకు కూడా ఇస్తే అప్లికేషన్ పెడితే బాగుండేమో అనిపించింది కట్టకపోవడం తెలుగు తక్కువ నిజంగా సో అరగ్గా చెప్పుకొస్తున్నాడు అతను అతని ముందు ఒకడు కూర్చున్నాడు అలాగే జాతకుడు జాతకుడు ఇలా ఉండడు ఇంత అమాయకంగా ఉండడం పుస్తకాలు వేసుకొని ఉంటాడు ఆ పుస్తకాలు మీకు చూపించడం వాడి పేర్లు కూడా చెప్పడు అవి ఎక్కడదాయో కూడా చెప్పడం లేకపోతే తాటాకు పెట్టుకుంటాడు తాటాకు నాడీ గ్రంథం అని తాటాకులు పెట్టుకుంటాడు ఇలాంటివేమో పెట్టుకుంటాడు ఏదో కొంత గుడికి బారెడ్డి దూరంలో కొన్ని కరెక్ట్గా చెప్తాడు జరిగినవన్నీ కొన్ని కరెక్ట్గా చెప్తాడు చెప్పేప్పటికీ వీడికి కొంత దాని మీద బాగా గట్టి విశ్వాసం కలుగుతుంది వాడు ఏదో వాడికి క్లైర్ వాయంసనో ఏదో అంటారు ఎద్రవాడి ఉండే సత్యాన్ని దర్శించే శక్తి వాడికి మనం ఉందని నిర్ధారణ చేసేద్దాం ఉంది మరి జన అలాంటివేం లేవని అంత అక్కర్లేదు ఉంది ఐ గ్రీడ్ ఉంది ఇప్పుడు వాడు వాడి ముందు నేను కూర్చున్నాను ఏమంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇలా అమెరికా యాత్రకి దానికి వెళ్తున్నాను మా ఆర్థిక పరిస్థితి అలా ఉంటుంది ప్రయాణాలు అవన్నీ సుఖంగా నడుస్తాయా శిష్యులు వాళ్ళు బాగా వస్తారా రారా అని నాకుండే ఇటువంటి వీటి గురించి ఆయన అడుగుతున్నాను ఆయన అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు మీకు మంచిగా వస్తారు మీకు మంచి కానీ ఒక స్థాయిలో వచ్చా అవుతారా తర్వాత కదా ఏదో ఆయన తిరుగుతేటగా చెప్పుకొస్తున్నాడు ఇప్పుడు మేమిద్దరము జాగ్రత్త అవస్థలో ఉన్న బహిష్ప్రజ్ఞులమా లేక స్వప్నావస్థలో ఉన్న అంత ఫ్రెజ్ఞా మీరు చెప్పండి అంత ఫ్రెజ్ఞలే వాడు అంత ఫ్రెజ్ఞే నేను అంత ఫ్రెజ్ఞే టూ థౌసండ్ కదా ఆ పదహారో తారీఖు జనవరి పదహారో తారీఖు గురించి వాడికే నాకు అక్కర్లేదు ప్రజెంట్ మూమెంట్ అతనికి వద్దు నాకు వద్దు తర్వాత రేపేమవుతుందో అతను చెప్పడం నేను అడగను జాతకం చెప్పిన వాళ్ళు ఉన్నారు రేపేమవుతుందో చెప్పడం ఇంకో అరగంటలో ఏమవుతుందో చెప్పడం కనీసం ఆరు మాసాల తర్వాత ఏమవుతుందో చెప్తాడు అలాగే మంచి మంచి గ్యాప్ పెట్టుకుని క్వశ్చన్ పెట్టుకుని మరీ చెప్తాడు ఆరు మాసాలు రేపు ఏమవుతుందో ఎవడో చెప్పడం ఇంతమంది జాతకులు ఉన్నారు రామలింగరాజు గారికి ఎవడైనా ఒకళ్ళు చెప్పాలి ఏమండో రేపు ప్రమాదం అని ఎవడైనా ఆయనకి చెప్పలేదు కంచి కామకోటి పీఠాధిపతికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు వీళ్ళు అయిపోయిన తర్వాత చెప్పే వాళ్ళే కానీ అవకముందు ఎవడో చెప్పరు మొన్న ఒక జాతకుడు చెప్తుంటే నాకు ఎందుకునో ఈ వీళ్ళు చెప్పి చూస్తే నాకు కొంచెం అలా అనిపిస్తుంది నేను కూడా కరెక్ట్ చేసుకోవాలి యాభై కరెక్ట్ బట్ నాకు ది అట్టర్ మీనింగ్లెస్నెస్ ఆఫ్ ఇట్ ముఖం మీద కొట్టినట్టు అనిపిస్తుంది మొన్న ఒకతం చెప్తున్నాడు ఈ సంవత్సరం మే నెల వచ్చేప్పటికీ ప్రపంచంలో కనీసం ఐదారు స్థలాల్లో భూకంపాలు వస్తాయి అని చెప్పాడు ఏమి ప్రొడిక్షన్ దాన్ని ఏం ప్రొడిక్షన్ అంటారు జియాలజీ వాళ్ళని మీరు జియాలజిస్ట్ని అడిగితే వాళ్ళు ఈ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి క్యాలిఫోర్నియా ఫాల్ట్ లైన్ ఉంది పసిఫిక్ ఫాల్ట్ లైన్ అట్లాంటిక్ ఫాల్ట్ లైన్ అవి మూవ్ అవుతున్నాయి అవి కాన్స్టెంట్లీ దే ఆర్ మూవింగ్ అండ్ టక్కర్ అవుతూ ఉన్నది తప్పనిసరిగా ఈ పాయింట్స్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వాడు చెప్తాడు వాడు చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఇట్ నో సెన్స్ వర్డ్స్ నో ఏ ఎందుకు ఎందుకు పనికిరా అని ప్రొడిక్షన్స్ చేస్తూ ఉంటారు వాటెవర్ ఈ ప్రెడిక్షన్ సైన్స్ అంతా కూడా దీన్ని జాగ్రత్త ఉన్నా దాన్ని అంతని కూడా అంతఃప్రజ్ఞ కేటగిరీలో పారేయాలి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఓకే చాలా ముఖ్యం ఇది కాబట్టి ఇది ఒకటి మనం సెటిల్ చేశాం ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను నేను ఒక వ్యక్తిని చూశాను చూసి వీడు నా కొడుకు అన్నా కన్ను కన్నుతో చూశాను కదా చూడబడిన విషయము దృశ్యము కన్ను చూసింది సో మనస్సుతోటి నేను జ్ఞానం కలిగింది పుత్ర జ్ఞానం కలిగింది ఈ పుత్ర జ్ఞానంలో కన్ను దేనిని చూసిందంటారు ఒక రెండు కాళ్ళున్న ఒక మానవ ఆకారాన్ని చూసిందా లేకపోతే కొడుకును చూసిందా కన్ను మానవాకారాన్ని చూసింది బయట రెండు కాళ్ళున్న మానవాకారం ఉందా కొడుకున్నాడా మానవాకారం ఉంది ఎందుకంటే వీడు కొడుకు అన్నాడు కానీ ఊళ్ళో వాళ్ళందరూ కొడుకు అంటారు కదా చూసిన వాడు అలా కొడుకు అండ కదా వీడు ఒక్కడే అంటాడు కదా కాబట్టి కానీ అందరూ మానవుడు అని కాబట్టి బయట ఉన్నది మానవాకారమా కొడుక మానవాకారం వీడు నా కొడుకు అన్నప్పుడు అది బహిష్ప్రజ్ఞ అవుతుందా అంతఃప్రజ్ఞ అవుతుందా ఏమైంది మీ జాగ్రత్త అవస్థ ఏమైనా మిగిలిందా పోయిందా ఇంకా వ్యాగ్రతవస్థ అంతా కూడా మిథ్యండి అది దాంట్లో ఏమి సత్యం లేదు కలది మీరు కొడుకు అన్నారంటే కలది స్వప్నం దాంట్లో ఇంత సత్యమే ఉంది ఆయన అంటారు చూడండి అంటే మహాత్ములు దర్శించి చెప్పిన మాట వితథై సదృశ సంత అవి తథా ఇవ లక్షిత అవి స్వప్నంలో మీరు చూసిన కొడుక్కి కొడుకు అది వితథము సచ్నెస్ లేదు తథాత్మం లేదు మిథ్య అన్ రియల్ స్వప్నంలో చూసిన కొడుకు అన్ రియల్ జాగ్రత్తలో చూసిన కొడుకు వాడు అంతఃప్రజ్ఞ కొడుకు అవుతాడా బహిష్ప్రజ్ఞ కొడుకు అవుతాడా మీరేమంటున్నారు వాడు బహిష్ప్రజ్ఞ కాబట్టి రియల్ అని మీరు అంటున్నారు వాడు బహిష్ప్రజ్ఞ ఎందుకు అయ్యాడు హీజ్ నెవర్ ఎవర్ బహిష్ప్రజ్ఞ హీజ్ ఎంటైర్లీ అంతఃప్రజ్ఞ ఉంది కాబట్టి మానవీయ సంబంధాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతఃప్రజ్ఞలో పడిపోతాయి అంచేతనే మహాత్ములు ఏమంటారంటే అయంమమ్మ పుత్ర అన్నప్పుడు వాడు విశ్వడు కాదు వాడు తైజస్సుడు విశ్వడు కాదు ఎందుకంటే విశ్వడు ఎప్పుడవుతాడంటే బాహ్య విషయము ఇంద్రియము మనస్సు ఏకరూపంగా ఉండి ఏ జ్ఞానం కలుగుతుందో అప్పుడు విశ్వడు అవుతాడు ఈ అయంమ పుత్ర అనే జ్ఞానము అది బాహ్య విషయంతో సంబంధం లేదు ఇంద్రియ జ్ఞానంతో సంబంధం లేదు కేవలము మనస్సు యొక్క సూపర్ ఇంపోజిషన్ అంటే ఆ సీక్వెన్స్ ఎలా జరిగిందో మీరు గమనించండి కన్ను బాహ్యంలో ఒక మానవాకారం ఉంటుంది ఆ మానవాకారం మీద పడ్డ సూర్యకాంతి కంటి మీద పడుతుంది కన్ను ఒక ఆప్టికల్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది కన్ను చేసి తనది కళదోడు ఏ పని చేస్తుందో కన్ను అనే పని చేస్తుంది కళ్ళజోడుకి కన్నుకి ఏమీ తేడా లేదు కళ్ళజోడు లార్సనని వేయోవాడు తయారు చేశాడు కన్ను ఆ సృష్టికర్త తయారు చేశాడు ఇంక అంతకుమించి ఏమీ తేడా అంచేతనే కన్ను కూడా లెన్సే అది అది కూడా లెన్సే ఆప్టికల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది బ్రెయిన్లో ఒక ఆ రూపజ్ఞానం కలుగుతుంది ఆ రూపజ్ఞానానికి మనస్సు జోడించినటువంటి విశేషణం పేరే మమ కావండి కాబట్టి అయంమమ్మ పుత్ర అనేటువంటి జ్ఞానంలో ఆ పుత్రత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సులోంచి వచ్చింది బయట నుంచి లోపలికి రాలేదు లోపల నుంచి బయటకు వచ్చింది బయట నుంచి లోపలికి వస్తే దాన్ని బహిష్ప్రజ్ఞ అనొచ్చు లోపల నుంచి బయటకు వచ్చింది దాన్ని బహిష్ప్రజ్ఞ అంటారా అంతఃప్రజ్ఞ అంటారా అంతఃప్రజ్ఞానాలు ఎప్పుడైతే దాని అంతఃప్రజ్ఞాన మీరు గుర్తించారో వెంటనే ఈ సంసారము భార్య భర్త కొడుకు కూతురు వీళ్ళని వాళ్ళ సుఖ దుఃఖాలు వాళ్ళ సుఖ దుఃఖాలు మన సుఖ దుఃఖాలనుకోవడం వాటితోటి సతమతం అవుతుండడం అవును నేను ఏ పని చేయొద్దని వాళ్ళకి చేయాల్సిన హెల్ప్ చేయొద్దని నేను వెనడం వాళ్ళకి చేయాల్సిన హెల్ప్ చేసేస్తాం ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ దట్ పాయింట్ నేను జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాను క్రియ గురించి మాట్లాడుతుండేది క్రియ మీకంటే ముందు నేనే చేసేస్తా పాఠం చెప్తున్నా నా వల్ల అవ్వాల్సింది ఏదైనా ఉంటే నేను పెండింగ్లో పెట్టడం నాకు పెండింగ్లో ఉంటే నిద్ర పట్టదు నిద్ర పడుతుందనుకోండి పెండింగ్లో పెట్టను నేను అది ఆ సంజీవ పారాసి ఎట్ ది నియరెస్ట్ పాయింట్ అది ఫినిష్ చేసి వదిలేయటం తర్వాత మరిచిపోవటం అది అయితే ఆ పని పూర్తి దాని ఫలాన్ని పరమేశ్వరం డిస్టెన్స్ స్వీకరిస్తాం లేకపోతే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ పర్గడబాట్ ఇట్ లీవిట్ అంతేగాని నా తరఫు నుంచి పెండింగ్లో పెట్టడం కాబట్టి నాకు ఎలా ఉంటుందంటే ఆటో ఎక్కగానే చూడ నలభై రెండు రూపాయలు అవుతుంది ఇప్పుడు ముందే తీసేసుకో అని ఇచ్చేద్దామని కూడా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఎందుకంటే పెండింగ్లో ఉండడం ఏది ఇష్టం ఉండదు మన తరఫు నుంచి సరే వాడి వాడు అర్థం చేసుకోలేడని ప్రాక్టికల్గా ఉండదు ఏదో పిచ్చోడనుకుంటాడని దాంట్లో కూర్చొని అలా వెయిట్ చేస్తాడు తప్పిస్తే నా తరఫు నుంచి ఇవ్వాల్సింది ఏదైనా వెంటనే ఇచ్చేస్తాను ఇచ్చేసి చేతిని పేసుకుంటాను బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆల్ ద మా మానసికమైన కల్పనంతా సత్యమని అనుకోవడానికి వీర్లేదు కాబట్టి పుత్ర పుత్రికి పుత్రి భార్య భర్త ఎన్ని మానవీయ సంబంధాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మానవ మస్తిష్కం చేత కల్పితములు అంతఃప్రజ్ఞ అవుతాయి కప్పిస్తే బహిష్ప్రజ్ఞ కావు చేతనే ఈశ్వరుడు ఈశ్వరుడు మానవుల్ని సృష్టిస్తాడు పశువుల్ని పక్షుల్ని సృష్టించినట్టుగానే మానవుల్ని కూడా సృష్టిస్తాడు అంతవరకు ఈశ్వరుడు సృష్టిస్తాడు ఆ ఈశ్వరుడు వచ్చి పేరులో అవి వాడు పెట్టడం ఆ పేరులోవి మనం పెట్టుకునే ఆ నామధేయంతో ఆసక్తితోటి మనం సతమతమవుతుంది కాబట్టి జాగ ఈ మానవీయ సంబంధాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా కళ డ్రీమ్ స్వప్నం మాత్రమే తర్వాత చూడండి జాగ్రత్త ఇంకా ఏమైనా మిగిలిందా అసలు మీకు ఓపెసర్ మిగులుంటుంది మీరు గమనిస్తున్నారు ఆ జాగ్రత్త స్వప్నం అనే బ్యాగ్లో పాల తీసుకెళ్ళి నేను ఇంచుమించు అంతా వేసేస్తాను ఇంకేం మిగలలేదు నేను ఇంకొకటి పని చేసేస్తే అది కూడా మిగిలి ఇంకొకసారి మిగిలింది అది కూడా స్వప్నం అనే బుట్టలో పారేయచ్చు పారేసేస్తే స్వప్న జాగ్రత్తస్తానే ఏకమాహు మనీషి మహాన్ని ఢంకా బజాయించి చెప్పచ్చు అది ఎలాగంటే ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు చెప్పే ఉంటానైనా మళ్ళీ గుర్తు చేస్తాను నేనేం చేశానంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చేశాను ఆ ఫ్రంట్ రోలో కూర్చుని ఉన్నాడు ఒకతనం ఒక యంగ్ మ్యాన్ పాఠం చదువుతున్నతనం సిల్వర్స్ బుర్గ్లో అతన్ని ఎలా దగ్గరికి రమ్మన్నాను ఏ షేక్ హ్యాండ్స్ షేక్ ది హ్యాండ్స్ అంటే షేక్స్ ది హ్యాండ్స్ రేపు కళ్ళు మూసుకుని నేను ప్రశ్న అడుగుతా అని చెప్పు ఒక ఏం చేస్తున్నావు అంటే స్వామీజీ చెయ్యి అని చెప్పాడు నేను అన్నాను ఏమయ్య నువ్వు చే పట్టుకున్నది స్వామీజీ చెయ్యినా లేకపోతే చెయ్యినా చేతిని పట్టుకున్నావా స్వామీజీ చేతిని పట్టుకున్నావా ఇప్పుడు స్వామీజీ చేతిని పట్టుకున్నాను అన్నప్పుడు ఈ స్పర్శ జ్ఞానం వల్ల నీకు ఎంత సమాచారం తెలిసింది స్వామీజీ చేతిని పట్టుకున్నానో అంత తెలిసిందా చేతిని పట్టుకున్నాను అని తెలిసిందా స్వామీజీ చేతిని పట్టుకున్నానని తెలిసిందా కొంచెం ఆలోచించి చెప్పు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చేతిని పట్టుకున్నాను చేతిని పట్టుకోగానే ఆ స్పర్శ జ్ఞానం కలిగింది మనస్సు స్వామీజీ అనే విశేషణాన్ని మనస్సు జోడించింది కాబట్టి స్వామీజీ చేతిని పట్టుకున్నాను అన్న దాంట్లో బహిష్ప్రజ్ఞ అంత స్వామీజీ అనేది అంతఃప్రజ్ఞ అవుతుందా బహిష్ప్రజ్ఞ అవుతుందా అంతఃప్రజ్ఞ తీసే అవతల తీసేయండి అది అంతఃప్రజ్ఞ వద్దు బహిష్ప్రజ్ఞకి మీరు నిలబడి ఉండండి సరే పట్టుకున్నాను ఏమండి మీరు ఆలోచించండి సంథింగ్ ఈజ్ టచింగ్ హ్యాండ్ ఈస్ టచింగ్ సంథింగ్ అంత మటుకైనా అంత బహిష్ప్రజ్ఞ లేకపోతే చేతిని ముట్టుకుంది అంత కూడా అంత ప్రజ్ఞ అవుతుంది బహిష్ప్రజ్ఞ అవుతుందా మీరు సమ్ సెన్స్ ఆఫ్ టచ్ వచ్చింది ఈ సెన్స్ ఆఫ్ టచ్కి మనస్సు ఇచ్చినటువంటి పేరు చేతిని పట్టుకుంట కాబట్టి చేతిని అన్నది కూడా అంతః్రిజ్ఞ ఇంకా బహిష్పృతిలో ఏం మిగిలిందండి మీకు మీకేం మిగలలేదు మొత్తం ఇంద్రియ జ్ఞానాలన్నీ అంతఃలో పారేశాను అలాగే ఇంకేదో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండి ఇవ్వండి నాకు ఆ పువ్వు ఒకటి ఇవ్వండి నారాయణని ఇవ్వండి దాన్ని పాడు చేయకుండా ఇవ్వండి అంతే అది ఇది మీరు చూస్తున్నారు కదా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయ ఒక ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పెరిమెంట్ కాదు ఇది ఎక్స్ప్లోర్ మీ ఇంద్రియములు మనస్సు మీ యొక్క ఎరుక అది కదా మీ స్వరూపం మీ మనిషి కూర్చున్నాయి వాట్ ఈజ్ హీ వాట్ ఆర్ యు ఇంద్రియములు దేహంతో సంబంధమే ఉంది ఇంద్రియాలు కదా ముఖ్యం ఇంద్రియములు మనస్సు ఇంద్రియాలకి మనస్సుకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఎరుక చైతన్యము దట్ ఈజ్ వాట్ యు ఆర్ ఓకే ఇప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేసి నాకు చెప్పండి ఇప్పుడు దీన్ని మీరు మీరు చూడాలి దీన్ని ఎలా చూడాలంటే దీన్ని ఎలా చూడాలంటే కంటితో కళ్ళతో చూడండి మనస్సుతో చూడద్దు మరి అది ప్రయత్నం చేయండి మనస్సుని దగ్గ రానివ్వద్దు మనస్సుని వెనక్కి తొక్కి పెట్టేసి మనస్సుతో కంటితో చూడండి మనస్సుతో చూడొద్దు ఇది మెడిటేషన్ మనస్సుతో చూడద్దు కంటితో చూడండి మళ్ళీ వస్తుంది దాని దగ్గరికి ఎందుకంటే వెంటనే అది అనుభవానికి రాగడం కష్టం అభ్యాసం చేయాల్సి ఉంటుంది మీరేం చేస్తారంటే ఇలా నిటారుగా కూర్చొని చేతులు ఓళ్ళో పెట్టుకుని కళ్ళు రెప్ప వాల్చకుండా అంటే రెప్ప తప్పనిసరి అయినప్పుడు వాళ్తుంది ఉండి మళ్ళీ తెరిచి వీలైనంతలో కళ్ళు రెప్ప వాల్చకుండా ఎదురకుండా చూస్తూ తను గుడ్లు కదలకుండుగా స్థిరంగా అట్టి పెట్టి కళ్ళు రెప్పవాల్చకుండగా వాళ్ళినప్పుడు వాళ్ళనివ్వండి అయినా వాల్చకుండగా ఎదుర్కొండా చూసుకో ఇప్పుడు బయట ఉన్నదాన్ని చూడడం మానేసి మనస్సు యొక్క ఫోకస్ని లోపల పెట్టండి ఫోకస్ ది మైండ్ ఇన్ ది ఇంటీరియర్ డోంట్ సీ వాట్ ఈజ్ అవుట్ సైడ్ don't see what is outside don't focus on what you see ahead of you don't focus on that whatever is there before you don't focus on that you focus your entire attention in the inside only గా కళ్ళు నాలుగైదు సార్లు ముగిసి తెరిచి మామూలుగా పెంచుకో ఇది ఇంటి దగ్గర అభ్యాసం చేయండి దీనికి శాంభవి ముద్ర అని ఇప్పుడు నేను చెప్పిన దానికి శాంభవి ముద్ర శంభు శంభు శాంభవి ముద్రా స్త్రీలింగ శబ్దం కదా శాంభవి ముద్ర అంతర్లక్ష్యం బహిర్దృష్టి నిమేషోన్మేషవర్జితం శైషా ప్రోక్త శాంభవీ ముద్ర యోగ యోగి యోగి యోగశాస్త్రే ప్రసిద్ధం అలాగేదో శ్లోకం అవుతుంది అంటే బయటకి బహిర్దృష్టి చూపు బయటకుంది కానీ ఫోకస్ బయట లేదు లోపల ఉంది అంతర్లక్ష్యం కళ్ళు తెరవను కళ్ళు ఇలా తెరిచి మూసి ఎలాగ లేకుండా చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అలా చూసారా అసలు నేను చెప్పినట్టు చూసారా చూసినప్పుడు ఎదురుకుండా ఉన్నదాని జ్ఞానం మీకు కలగదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను నేను చెప్తున్నాను నేను చూస్తున్నాను నా నా అబ్జర్వేషన్ మీరు అర్థం చేసుకోండి ఎదురుకుండా ఉన్నదాని జ్ఞానం నాకు కలగదు కలగదంటే ఇంచుమించు కలగదాని అర్థం రెండవది లోపలికి చూ చూడము ఇప్పుడు నేను ఆ ఎరుక రూపంగా ఉంటా అంటే నేనంటే మళ్ళీ నేను ఫలానా ఇవి ఇంకా అవే నేను చుట్టూ మనం పెట్టుకున్నటువంటి డెసిగ్నేషన్స్ ఇవి అవి ఏ ఉండవు కేవలము దట్ అవేర్నెస్ ప్యూర్ అవేర్నెస్ ఆఫ్ ది బీయింగ్ ఆ స్వయంగా తెలుస్తూ ఉండే ఉనికి రూపంగా ఉంటాం ఎలా ఉందండి ఆ ముద్ర నేను చెప్పిన దాంతో మీరు అంగీకరిస్తారా అంతమటుకు అంగీకరిస్తారా దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి కొంచెం రోజు శాంభవ ఈ అభ్యాసం చేస్తే ఆత్మనిష్ట సో అది గొప్ప మెడిటేషన్ ఇప్పుడు మీరు ఇప్పుడు కొంచెం మీకు అంటే మీ ఎరుకని మీరు పిక్చర్లోకి తీసుకొస్తున్నారు ఎంతసేపు మనస్సు ఇంద్రియాలే కాదు మనస్సుని ఇంద్రియాలని ప్రకాశింపజేస్తూ ఆ ఎరుక ఆ చైతన్యం దాన్ని ఫోకస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇదంతా కూడా ఇప్పుడు మనం జగత్తుని మనస్సుతో చూస్తాం మనస్సు మనకి ఏది చూపిస్తే అదే సత్యం అనుకుంటాం అలా కాదు మీరు దీన్ని చూడండి దీన్ని మనస్సు దరిదాపులకి మనస్సుని వెనకకి హోల్డ్ బ్యాక్ చేసి చూడండి మనస్సుతో చూడద్దు కంటితో చూడండి కళ్ళతో చూడండి అంతే మనస్సుతో చూడద్దు చూడండి కొద్దిసేపు అభ్యాసం చేయండి మీరు మనస్సుతో కాకుండా కంటితో చూసినప్పుడు నేను కొన్ని కన్క్లూషన్స్ చెప్తాను అది మీరు అర్థం చేసుకోండి అది పుష్పం కాదు ఇట్ ఈజ్ నాట్ ఎ ఫ్లవర్ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్ ఈజ్ ద బీయింగ్ అది ఒక ఉనికి ఎగ్జిస్టెన్స్ ఒప్పుకుంటారా అంతవరకు ఒప్పుకుంటారా ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు దాన్ని మనస్సుతో చూసి పువ్వు అన్నప్పుడు అది ఆబ్జెక్టు నేను సబ్జెక్టు ఏమండే అది వేరు నేను వేరు అది దృశ్యం నేను ద్రష్ట రెండు భిన్న భిన్నాలు డివిజన్ కానీ మనస్సు లేకుండా కేవలం కన్నుతో చూసినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు ఏమంటే ఆ డివిజన్ ఉండదు తర్వాత అంత ఒకే ఉనికి ఆ ఉనికిలో ఈ ఉనికి ఆ ఉనికి నేను అనే ఉనికి కూడా అదే ఒకే ఉనికి వన్ ది కనెక్టెడ్నెస్ అనుభవానికి వస్తుంది ఇంతవరకు ఒప్పుకుంటారని చెప్పింది ఇంకేమన్నా మీరు పాఠం బాగా అర్థమైపోయినా తెలెక్క అభ్యాసం చేయండి ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఇది ఉనికి బియింగ్ ఎగ్జిస్టెన్స్ సూర్యుడి కేసు చూశారు ఎగ్జిస్టెన్స్ ఈ పుష్పం కేసు చూశారు ఎగ్జిస్టెన్స్ మనస్సు ఏం చేస్తుందంటే దీని ఎందు పుష్పము అని సూర్యుడు అని ఆరోపిస్తుంది ఆరోపించడం మూలంగా ఇది వేరు అది వేరు ఎప్పుడైతే మీరు మనస్సుతో చూస్తున్నారో మీరు కూడా భిన్నంగా ఉంటారు వీటన్నిటికంటే మీరు మనస్సుతో చూడకుండా మనస్సుని విత్హోల్డ్ చేసేస్తే దాని నామకరణం లేదు అది శుద్ధమైన సద్రూపంగా మీకు అనుభవానికి వస్తుంది అది ఎప్పుడైతే నామానామారూపము నామము అంటే రూపం దాని రూపాన్ని బట్టి వచ్చింది నామం రూపం మనస్సు నుంచి వస్తుంది మనస్సు నుంచి రూపం రాగానే రూపం వెనుకనే నామం పరిగెత్తుకు ఎప్పుడైతే మీరు మనస్సుని వితిహోళ్ళు చేశారో నామరూపాలు లేవు ఇప్పుడు నామరూపాలు లేవు కానీ అది ఉంది అప్పుడు అదేమిటి నామరూపాలు లేని అదేమిటండి ఎగ్జిస్టెన్స్ ప్యూర్ నామరూపాలు లేని ధాట్ బీయింగ్ ఎప్పుడైతే మీరు నామరూపాలని పక్కన పెట్టి దాన్ని చూశారో అప్పుడు మీరు దాన్ని ఏం చేశారనమాట నెక్లెస్లోని నెక్లెస్నెస్ని పక్కన పెట్టి గోల్డ్ని చూసినట్టుగా మీరు దాని మూలంలోకి వెళ్ళిపోయారు ఆ మూలం ఏమిటి ఎగ్జిస్టెన్స్ ద బీయింగ్ ఎప్పుడైతే దాని మూలంలోకి మీరు వెళ్ళారో అది ఆ మూలము ఆ బియింగ్ అది మీరు కూడా మీరు ఆ బియింగ్ కంటే భిన్నంగా లేరు మీరు కూడా బీయింగే అది కూడా బీయింగే ఆ బియింగ్ Uh, they are connected. There is a connectedness. There is a oneness. There is no division. It is the nāmarūpa which brings the division. Ipūd mm in the katha jepin dara vata, my mongle prashnadu uttunam, me ir poshpam oante, i poshpam bahish prajnaya, and the prajnaya. And the prajnaya. Ante aipo ye, mi jagarravastan andane, this gali, nere swakilu lakalipishan. Inge megal leza. Kuncho kuncho, anje atane, అద్వైతుల దగ్గర గమ్ముని కంగారుపడి తల ఊపద్దు ద్వైతులు అంచేతనే వాళ్ళు ఏమంటారంటే నేను మొట్టమొదట అడుగుతాను ఏమని అడుగుతాను ఎరా ఘటమును చూస్తున్నప్పుడు బహిష్ప్రజ్ఞ కళ్ళు మూసుకున్నప్పుడు అంతఃప్రజ్ఞ ఈ రెండింటికి తేడా ఉందా లేదా అంటే తేడా ఉందని చెప్తాడు వాడు అక్కడే స్టాల్ చేస్తాడు వాడు అక్కడే ఒప్పుకోడు ఎందుకంటే అక్కడ ఊ అన్నాడే ఘతం నుంచి కొడుకు కోతురు భార్య పెద్ద వస్తుంది పాపపుణ్యాలు వస్తాయి సుఖ దుఃఖాలు వస్తాయి ఆఖరికి నామరూపాలు వస్తాయి అన్నీ పోయి వీడు ఏకం పాకం చేసేసి అంతా సదేకమే వాతీయం బ్రహ్మలో కూర్చోబెడతాడు ఇంకేమే కదా అందుకోసం నిన్న మీకు చెప్పాను అక్కడ చూసిన కృష్ణుడికి మనస్సులో చూసిన కృష్ణుడికి తేడా ఉందనే వాడు అక్కడ కనుక వాడు బెసిగి తేడా లేదా అన్నాడే పడిపోయాడు ద్వైతం అంత తప్పు శాస్త్రం అదే కార్యం కోసం చాలా తప్పు శాస్త్రం అది ఒక ప్రారంధానుసారంగా జనం పట్టుకుని వెళ్ళాడతారు కానీ దీని ద్వైతం కోసం శాస్త్రం ఎందుకండి మన అనుభవంలో ఉన్నదంతా ద్వైతమైగా దానికో శాస్త్రం ఒకటి అవసరమైందా కాబట్టి సో వితథై సదృశా సంత ఈ నామరూపాలన్నీ కూడా